ద్రవ్యోల్బణాన్ని నియంత్రించి కరెంట్ అకౌంట్ లోటును తగ్గించేందుకు ప్రభుత్వం అనేక చర్యలు ప్రకటించింది జమ్మూ కాశ్మీర్లో పరిస్థితి మొత్తం మీద అదుపులో ఉందని ప్రభుత్వం పేర్కొంది ఆహార భద్రత సమాచార హక్కు చట్టం సవరణ బిల్లులతో సహా వివిధ అంశాలపై చర్చించేందుకు ప్రభుత్వం ఈ రోజు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది ఈశాన్య నైజీరియాలోని ఒక మసీదులో జరిగిన కాల్పుల్లో 44 మంది భక్తులు మృతి చెందారు మాస్కోలో జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ పోటీల్లో భాగంగా మన దేశానికి చెందిన క్రీడాకారుడు వికాస్ గౌడ డిస్కస్ థ్రో విభాగంలో ఫైనల్స్ అర్హత సాధించారు ద్రవ్యోల్బణాన్ని నియంత్రించి కరెంట్ అకౌంట్ లోటును తగ్గించేందుకు ప్రభుత్వం అసేక చర్యలు ప్రకటించింది ప్రవాస భారతీయుల విదేశీ కరెన్సీ డిపాజిట్లను ప్రోత్సహించేందుకు వీటిపై వడ్డీ రేటును సరళతరం చేసినట్లు ఆర్దిక మంత్రి చిదంబరం చెప్పారు ఆయన న్యూఢిల్లీలో విలేకరులకు ఈ విషయాలు తెలియజేస్తూ మన దేశంలోని బహుళ జాతి సంస్థలు అనుబంధ కంపెనీలు తమ మాతృ సంస్థల నుంచి నిధులు సమకూర్చుకోవడానికి అనుమతినిస్తూ భారతీయ రిజర్వు బ్యాంక్ నోటిఫికేషన్ జారీ చేయనుందని తెలిపారు బంగారం వెండి వంటి నిత్యావసరం కాని వస్తువులపై దిగుమతి సుంకాన్ని పెంచుతారు ఈ వస్తువుల దిగుమతిపై కస్టమ్స్ నోటిఫికేషన్ను ఈ రోజు పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నట్లు కూడా చిదంబరం తెలియజేశారు రెండు పేల పన్నెండు పదమూడు సంవత్సరంలో జీడిపిపై నాలుగు పాయింట్ ఎనిమిది శాతంగా ఉన్న ఎనబై ఎనిమిది పాయింట్ రెండు బిలియన్ అమెరికా డాలర్ల కరెంట్ అకౌంట్ లోటును ఈ ఏడాది మూడు అంటే డెబ్బై బిలియన్ అమెరికా డాలర్లకు తగ్గించడానికి తీసుకుంటున్న చర్యలపై ఆర్థిక మంత్రి పార్లమెంటు ఉభయ కూడా ఒక ప్రకటన చేశారు జమ్మూ కాశ్మీర్లో మొత్తం మీద పరిస్థితి అదుపులో ఉందని ఆర్దిక మంత్రి పి చిదంబరం పేర్కొన్నారు జమ్మూ కాశ్మీర్లో చెలరేగిన ఘర్షణల్లో బాహ్య శక్తుల ప్రమేయాన్ని ఆయన త్రోసిపుచ్చారు జమ్మూలోని కొన్ని ప్రాంతాల్లో ఘర్షణలు చెలరేగాయని అయితే ప్రస్తుతం పరిస్థితి కొంత ఆందోళనకరంగా ఉన్నప్పటికీ అదుపులోనే ఉందని ఆయన నిన్న రాజ్యసభలో ప్రకటించారు ఆ రాష్టంలో శాంతి భద్రతలను పరిరక్షించేందుకు అవసరమైన సహాయాన్ని కేంద్రం అందిస్తుందని చిదంబరం ఈ సందర్బంగా పేర్కొన్నారు హోంమంత్రి షిండే అందుబాటులో లేనందున ఆయన తరపున చిదంబరం ఈ ప్రకటన చేశారు జమ్మూ కాశ్మీర్ వద్దగా వాస్తవాధీన రేఖ వద్ద సంభవిస్తున్న పరిణామాల పట్ల ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి బాన్కీ మూన్ విచారం వ్యక్తం చేశారు కాగా ఇరు దేశాలు ఘర్షణకు దారితీసిన అంశాలను చర్చల ద్వారా పరిష్కరించేందుకు తీసుకుంటున్న కృషి పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు పాకిస్థాన్లో ఈ రోజు నుంచి రెండు రోజుల పాటు బాన్కీ మూన్ పర్యటించనున్నారు ఇరు దేశాలు అంగీకరిస్తే చర్చల ప్రక్రియకు అందుబాటులో ఉంటానని కూడా ఆయన తెలిపారు ఆహార భద్రత సమాచార హక్కు చట్టం సవరణ బిల్లులతో సహా వివిధ అంశాలపై చర్చించేందుకు ప్రభుత్వం ఈ రోజు అఖిలపక్ష సమాపేశం నిర్వహిస్తుంది పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కమల్నాథ్ పార్లమెంటు భవనంలో నిర్వహించే ఈ సమాపేశానికి వివిధ రాజకీయ పక్షాల నాయకులు హాజరుకానున్నారు గత వారం సభలో ప్రవేశపెట్టిన ఆహార భద్రత బిల్లుపై లోక్సభలో ప్రస్తుతం చర్చ జరిగే అవకాశం ఉంది సమాచార హక్కు చట్టం నుంచి రాజకీయ పార్టీలను మినహాయిస్తూ రూపొందించిన సమాచార హక్కు చట్టం సవరణ బిల్లును నిన్న లోక్సభలో ప్రవేశపెట్టారు శిక్ష ఎంపీలు ఎమ్మెల్యేలను అనర్హులుగానూ అరెస్ట్ అయిన వారు ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులుగానూ ప్రకటిస్తూ ఇచ్చిన రెండు కీలక తీర్పులపై పునరాలోచన చేయాలని కేంద్ర సుప్రీంకోర్టును కోరింది శిక్ష ఎంపీలు ఎమ్మెల్యేలు పైకోర్టుకు అప్పీలుకు పెళ్లిన కాలంలో వారికి ఈ తీర్పు నుంచి రక్షణ కల్పించడం ద్వారా సభ సజావుగా సాగేందుకు ప్రభుత్వ కుంటుపడకుండా ఉండేందుకు అవకాశం ఉంటుందని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలియజేసింది అన్ని వర్గాల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్న అనంతరం ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను ముందుకు తీసుకువెళ్లనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది రాజ్యసభలో నిన్న సభ్యులు కోరిన వివరణలకు ఆర్దిక మంత్రి పి చిదంబరం సమాధానం చెబుతూ ఈ ప్రక్రియకు కొంతకాలం పడుతుందని ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు నిర్దిష్టమైన తేదీని తాను ప్రకటించలేనని అన్నారు రాజ్యాంగంలో పేర్కొన్న విధానాలను గతంలో తీసుకున్న నిర్ణయాలను అనుసరించి ఈ ప్రక్రియ కొనసాగుతుందని కూడా ఆయన పేర్కొన్నారు ఈ విషయమై హోంమంతిత్వ శాఖ సవివరమైన కేబినెట్ నోట్ తయారు చేస్తుందని ఆయన తెలిపారు హోంమంత్రి అందుబాటులో ఆర్థిక మంత్రి చిదంబరం హోంమంత్రి తరఫున సభ్యులకు వివరణ ఇచ్చారు ఎల్పీజీ సిలిండర్లకు ఆధార్ కార్డు ద్వారా నేరుగా నగదు బదిలీ చేసే పథకాన్ని వచ్చే నెల ఒకటవ తేదీ నుంచి దేశంలోని మరో ముప్పై జిల్లాలకు విస్తరిస్తున్నారు ఈ జిల్లాల్లో ప్రత్యక్ష నగదు బదిలీ పథకాన్ని అమలు చేయాలని కేంద్ర పెట్రోలియం సహజవాయువు శాఖ మంత్రి వీరప్ప ఆదేశాలు జారీ చేశారు దీంతో దేశంలో ఈ పథకం కింద ప్రయోజనం పొందే జిల్లాల సంఖ్య యాబై ఐదుకు పెరిగింది ఇప్పుడు ఈ పథకాన్ని కేరళలో పన్నెండు జిల్లాలు ఆంధ్రప్రదేశ్లో ఏడు హిమాచల్ ప్రదేశ్ ఏడు పంజాబ్ ఐదు మధ్యప్రదేశ్ రెండు మహారాష్ట గోవా రాష్టాలలో ఒక్కొక్కటి చొప్పున జిల్లాల్లో ప్రవేశపెడుతున్నారు ఈ జిల్లాల్లోని మొత్తం కోటి లక్షల మంది ఎల్పీజీ వినియోగదారులు ఈ పథకం పరిధిలోకి వస్తారు ఈశాన్య నైజీరియాలోని ఒక మసీదులో ప్రార్థనలు చేస్తున్న వారిపై జరిపిన కాల్పుల్లో కనీసం 44 మంది మృతి చెందారు ఆదివారం ఉదయం ఈ సంఘటన జరిగినప్పటికీ నిన్ననే బహిర్గతమైందని నైజీరియా అధికారులు తెలిపారు రాజధాని మైద్గురికి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్న కొండుగా ప్రాంతంలో ఈ కాల్పుల సంఘటన సంభవించింది ఉత్తర నైజీరియాలో రెండు నుంచి పేలాది మందిని పొట్టన ఇస్లాం ఉగ్రవాద సంస్థ బోకో హరామ్ ఈ చర్యకు పాల్పడి ఉండవచ్చునని భావిస్తున్నా ఇరాక్లోని ఉత్తర బాగ్దాద్లోని ఒక కేఫ్లో ఆత్మాహుతి బాంబు అమర్చుకున్న వ్యక్తి జరిపిన దాడిలో పదహారు మంది మృతి చెందారు డజన్ల కొద్దీ పౌరులు మృత్యువాత పడ్డ తామే కారణమని అల్ ఖైదా బృందం పేర్కొన్న ఒక రోజు తర్వాత మళ్లీ ఈ దాడి జరిగిందని సమర్రాలో అధికారులు తెలియజేశారు గత కొన్ని వారాల్లో తీవ్రవాదులు కేఫ్లలో ఇటువంటి అసేక దాడులకు పాల్పడ్డారు ముఖ్యంగా ముస్లింలు పవిత్రంగా భావించే రంజాన్ మాసంలో రోజంతా ఉపవాస దీక్షలో ఉండి సాయంత్రం ఎంతో మంది ఇరాకీలు కేఫ్లకు వచ్చే సమయంలో ఈ దాడులు జరుగుతున్నాయి గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ ఏడాది రంజాన్ సంలో జరిగిన దాడుల్లో దాదాపు ఎనిమిది మందికి పైగా ఇరాకీలు హాతమయ్యారు సిరియాలో సంకోభ పరిష్కారానికి తలపెట్టిన జెనీవార్ రెండు శాంతి సమాపేశం సెప్టెంబర్ తర్వాత జరుగుతుందని రష్యా పేర్కొంది సిరియా ప్రతిపక్షం నుండి అంగీకారం అందాల్సి ఉందని రష్యా విదేశాంగ శాఖ ఉపమంత్రి గేండి గెట్లో మాస్కోలో తెలిపారు బెహరిన్లోని మనామాలో రేపు ప్రతిపకాలు జరపతలిపెట్టిన నిరసన ప్రదర్శన పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని ఆ దేశ ప్రధానమంత్రి షేక్ ఖరీషా బిన్ సల్మాన్ ఏ ఖలీషా హెచ్చరించారు శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా ప్రవర్తించే వారిపై వారిని ప్రోత్సహించేవారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని ఆయన అన్నారు మరిన్ని ప్రజాస్వామ్య సంస్కరణలు కావాలని డిమాండ్ చేస్తూ రాజధాని మనామాలో నిరసన ప్రదర్శనలు నిర్వహించవలసిందిగా ఈజిప్టులో యువ నిరసనకారుల ప్రోత్సాహంతో బెహరీన్లోని తిరుగుబాటు ఉద్యమం ద టెమెండ్ సంస్థ పిలుపునిచ్చింది ఇలా ఉండగా దేశాన్ని అస్థిరపరచాలని కొన్ని విదేశీ శక్తులు కుట్ర పన్నుతున్నాయని ప్రభుత్వం ఆరోపించింది మాస్కోలో జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ లో డిస్కస్ థ్రో విభాగంలో భారత క్రీడాకారుడు వికాస్ గౌడ ఫైనల్స్ కు ఎంపికయ్యారు జర్మనీకి చెందిన రాబర్ట్ హర్టింగ్ అరపై ఆరు పాయింట్ ఆరు తొలి స్థానంలో ఉండగా వికాస్ గౌడ అరపై మూడు పాయింట్ ఆరు నాలుగు స్థానంలో ఉన్నారు ట్రై సిరీస్ ఒకరోజు ఛాంపియన్షిప్ క్రికెట్ పోటీల్లో భాగంగా ప్రెటోరియాలో జరిగిన చివరి లీగ్ మ్యాచ్లో భారత జట్టు దక్షిణాఫికాను ఓడించి ఫైనల్స్లో ప్రవేశించింది భారత్ నిర్దేశించిన నాలుగు పరుగుల విజయ లక్ష్యాన్ని అధిగమించేందుకు బరిలోకి దిగిన ఆతిథ్య దక్షిణాఫికా జట్టు నలబై ఓవర్లలోనే మూడు వందల తొంభై నాలుగు పరుగులకే ప్రెటోరియాలో రేపు జరిగే ఫైనల్స్లో భారత జట్టు ఆస్టేలియాతో తలపడుతుంది ఇంగ్లాండ్ ఆస్టేలియా జట్ల మధ్య నిన్న ముగిసిన టెస్టు మ్యాచ్ లో ఇంగ్లాండ్ జట్టు డెబ్బై నాలుగు పరుగుల విజయం సాధించి వరుసగా మూడవ టెస్టును గెలిచి యాషస్ సిరీస్ ను సాధించుకుంది ఇంగ్లాండ్ జట్టు రెండు పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా నాలుగవ రోజు ఆట ముగిసే సమయానికి ఆస్టేలియా జట్టు రెండు పరుగులకు ఆల్అౌట్ అయింది బోర్డు నలబై ఐదు బంతుల్లో యాబై పరుగులు ఇచ్చి ఆరు వికెట్లను తీసుకుని ప్రేక్షకులను ఆశ్చర్యచకలను చేశాడు ఐదు టెస్టు మ్యాచ్ల యాషిస్ లో ఇంగ్లాండ్ మూడు సున్నా ఆధిక్యంతో ఉంది నాలుగవ టెస్టు మైదానంలో ఆగస్టు జమ్మూ కాశ్మీర్లో కర్ఫ్యూ కారణంగా గత మూడు రోజులుగా నిలిచిపోయిన అమర్నాథ్ యాత్ర ఈ రోజు పునఃప్రారంభమవుతుందని ఆ రాష్ట ప్రభుత్వం ప్రకటించింది రాష్ట హోంశాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ ఈ విషయం విలేకరులకు పెల్లడిస్తూ సైనిక భద్రతతో ఈ యాత్ర ముందుకు సాగుతుందని తెలిపారు ఎటువంటి అనుమతులు లేకుండా నిధుల సేకరణ పథకాల పేరిట సామాన్య ప్రజలను వికాసం చేస్తున్న సంఘటనలు పెరిగిపోతూ ఉండడంతో వాటిని నిరోధించేందుకు క్యాపిటల్ మార్కెట్ నియంత్రణ వ్యవస్థ సెబీ ఇటువంటి నిధుల సేకరణ స్కీములను చట్ట వ్యతిరేకమైనవిగా ప్రకటించాలని నిర్ణయించింది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 మాస్కోలో జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ పోటీల్లో భాగంగా మన దేశానికి చెందిన క్రీడాకారుడు వికాస్ గౌడ డిస్కస్ త్రో విభాగంలో ఫైనల్స్ అర్హత సాధించారు